గణపతి హవామహే కలికనాశ్రవస్తమ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పట ఆనశ్రుమోదసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాచార్యపర్యంతే గురు పరంపరా యం నమస్కృత పరోీం సరస్వతీం వ్యాసం తోజయముదీరే ఆత్మస్వరు బంధుమణ యాభై ఒకటో శ్లోకము కర్మజంబుద్ధి ఫలం చక్వామనీ జన్మబంధ వినిర్ముక్త పదం గనాయ మనీషిణ మనస్ఈా టీపం మనస్సులో ఉండే టీకు లోపం వస్తుంది పేర్ లోప మనీష అవుతుంది పతం పతన్ అంజలి టీక్ లోపం వస్తుంది పతంజలి అవుతుంది అనివే మనస్సుపై విజయము గలవాడు మనీషి మనిషి వేరు సో మనీషి అంటే మనస్సుపై విజయం గలవాడు మనస్సుపై విజయం ఏమిటండి అంటే మనస్సు ఎవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఎప్పుడు గతాన్ని గురించి శోకించటం మనస్సు కలవటం మనకి ఏ రకమైన నియంత్రణ ఉండదు మనస్సు మీద గతంలో గీడ్చుకుపోతే గతంలోకి పోయి దుఃఖిస్తూ ఉంటాం మనస్సు భవిష్యత్తులో గీడ్చుకుపోయింది అనుకోండి భవిష్యత్తు కల్పన కాల్పనికమైన భవిష్యత్తు మనస్సే కల్పన చేసుకుంటుంది ఓ భవిష్యత్తుని దాంట్లో గీడ్చుకుపోతుంది పోయి అక్కడ వీడు భయపడుతూ ఉంటాడు సో ఈ విధంగా మనస్సు చేసేటువంటి మాయ ఎంత మోసం ఎంత ఉంటాడు వీడేం చేయాల్సి ఉంటుంది మనస్సుని మనస్సుపై విజయాన్ని సాధిస్తే అదే మనస్సు ఒక అద్భుతమైన ఉపకరణంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మరి మనస్సుతోతే సకల జగత్తుని మనం దర్శించేది తెలుసుకునేది మనస్సుతోటే కర్మలని చేస్తూ ఉంటాము మనస్సే సర్వం రకంగా చక్కటి ఇన్స్ట్రుమెంట్ దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అంత సూక్ష్మమైన ఇన్స్ట్రుమెంట్ అదే కానీ మన ఒకటి లేదు లేజర్ బీమ్ కాదు లేజర్ బీమ్ ఉంది కంటికి లేజర్తో ఆపరేషన్ చేస్తారు అంటే కరెక్ట్గా ఆ లేజర్ గన్ ఉంటుంది దాని నుంచి ఆ లేజర్ బీమ్ వస్తుంది అది చాలా చాలా పవర్ఫుల్ బీమ్ అండి ఎందుకంటే మీరు ఈ లేజర్ ప్రింటర్స్ ఉంటాయి చూడండి ఈ లేజర్ ప్రింటర్లో మీరు ప్రింట్ చేసి ఆ కాగితం ముట్టుకుంటే కాగితం వేడిగా ఉంటుంది ఎందుకంటే లే అదే మీరు ఇంక్ జట్ ప్రింటర్స్లోనో వాటర్లోనో కాగితం వేడిగా ఉండి పనే ఎందుకంటే లేజర్ అనేప్పటికీ దాంట్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది శక్తి ఎక్కువ సో ఆ శక్తి అంతా మీకు వేడి కాగితం వేడెక్కడం కష్టం మెటల్ పీస్ వేడెక్కడం తేలికాను కాగితం అంత గమ్మును వేడెక్కదు ఎనివే సో లేజర్ గన్ ఉంటుంది చాలా పవర్ఫుల్ ఒక పల్స్ కింద దాని నుంచి లేజర్ బీమ్ వస్తుంది అది కనుక చర్మం మీద పెడితే చర్మం అక్కడికి చిల్లు పడిపోతుంది అది పెడతాడు కంటి మీద పెడతాడు కరెక్ట్గా కనుగుడ్డు మీద పెడతాడు పెట్టి మొత్తం అంతా ఫిక్సేషన్స్ అన్నీ చేసి కంప్యూటర్లోకి ఫీడ్ చేస్తాడు ఇన్ఫర్మేషన్ ఎంత పవర్ రావాలి ఎంతసేపు ఉండాలి ఎక్కడా ఉండాలి వీడు తలకే ఫిక్స్ చేస్తాడు ఆ పొజిషన్ పవర్ ఆఫ్ ది లేజర్ అండ్ ది డ్యురేషన్ ఈ మూడు ఫిక్స్ చేస్తాడు ఫిక్స్ చేసి స్విచ్ ఆన్ చేస్తాడు అంతే ఆపరేషన్ అయిపోతుంది ఓవర్ ఆ కంట్లో ఉన్నటువంటి ఏదో శుక్లం ఏదో ఉంటుంది దట్ ఈస్ నో టేకింగ్ కేర్ ఆఫ్ ఆర్ ది పర్సన్ కెన్ బికమ్ గ్లైండ్ అప్పుడప్పుడు అది కూడా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 వీడికి లభించే స్వర్గం కల్పన మాత్రం వీడికి ఎప్పుడో లభిస్తుంది భవిష్యత్ ప్రస్తుతానికి లేదు కానీ ప్రస్తుతమైన కర్మ ఆ కర్మ ఎంత సుందరంగా ఉంటుందంటే ఆ మంత్రాలన్నీ బాగా వచ్చి చక్కగా చేయటం చేతనైతే చాలా అందంగా ఉంటుంది ఆ హోమాలు అవి మంత్రం సరిగ్గా చెప్పగలగాలి పుల్ల స్వరాలు వేసి పాలు చేస్తే అది విసిగేస్తుంది కానీ కరెక్ట్గా మంత్రం చెప్పి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 ఈ కర్మని కర్మ మీద కాన్సన్ట్రేట్ చేయి కర్మ నుంచి పుట్టే ఫలాన్ని మర్చిపో కర్మజం ఫలం చెప్ప విడిచిపెట్టి ఎవరో అంటారో విడిచిపెట్టడానికి ఇంకా రాలేదు కదా ఇలా విడిచిపెట్టడో అంతే ఒహిహే అదే దాని ఇంకా రాలేదు కానీ దాన్ని గురించి భావన చేయటం మానేయమని అర్థం దాని గురించి తృష్ణ కలిగి ఉండటం మానేవి సో కర్మఫలాన్ని ఈశ్వరార్పణం చేసి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 వర్తమానంలో ఉండాలండి భవిష్యత్తులో ఆనందం అంటే ఏంటండి కల్పన తప్పు ఇంకే ఉంది భవిష్యత్ అంటే ఏమీ లేదు ఉన్నది వర్తమానమే కాబట్టి మీరు ఆనందాన్ని సంపాదించే ఉపాయం ఏమిటంటే ఆ ఆనందం వర్తమానంలో ఉండేట్లో చూసుకోవడం ఆనందాన్ని కోల్పోయే పద్ధతి ఏమిటంటే ఆ ఆనందాన్ని భవిష్యత్తులో కూర్చోబెట్టడం కాబట్టి కర్మ వర్తమానంలో ఉంటుంది కర్మ ఫలం భవిష్యత్తులో ఉంటుంది కాబట్టి మీరు ఆనందాన్ని పొందాలనుకుంటే కర్మలోనే పొందాలి కానీ కర్మఫలంలో మీరు ఆనందాన్ని పొందే ప్రసక్తే లేదు ఎందుకంటే కర్మఫలం ఎప్పుడూ కూడా భవిష్యత్తులోనే ఉంటుంది విత్ ఇన్ ఏ గివెన్ టు కర్మ కర్మఫలము అనే రెండింటి గురించి నేను చెప్తున్నా ఎప్పుడో గడచిపోయిన కర్మ దాని కర్మఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాం దాని మాట కాదు కర్మా కర్మఫలం సో కర్మజం ఫలం చెప్ప అలా త్యాగం చేయాలంటే వాళ్ళు బుద్ధియుక్త ఆ బుద్ధి నిర్మాణం అయి ఉండాలండి బుద్ధిని నిర్మాణం చేసుకోవాలి సో బుద్ధి నిర్మాణం చేయకుండా ఒకడు దేహ నిర్మాణం చేస్తాడు బాడీ బిల్డర్ అంటారు హీ బిల్డ్స్ ది బాడీ ఎంతకాలం ఉంటుంది బాడీ బిల్డర్స్ని మీరు చూడండి మీకు నేను సత్యం చెప్తా ఏ బాడీ బిల్డరు కూడా హీఈ్ నాట్ ఎ హ్యాపీ పర్సన్ వి ఆర్ అన్హాపీ పీపుల్ బాడీ బిల్డర్సు మొగాళ్ళలో బాడీ బిల్డర్సు స్త్రీలలో డాన్సర్స్ దే ఆర్ అన్హాపీ లాంట్ ఎందుకంటే ఈ బాడీ బిల్డింగ్ అన్నది ఇట్స్ ఎ వెరీ షార్ట్ డ్యూరేషన్ లైఫ్ ఎనభై ఏళ్ళు వాడు బతికితే మహా ఉంటే పదేళ్ళు ఉంటుంది మిగతా డెబ్బై ఏళ్లలో ఈ పదేళ్లకి ముందున్న జీవితం కూడా ఈ పదేళ్ల ప్రిపరేషన్లో పోతుంది మిగిలిన జీవితము ఆ గడచిన వైభవాన్ని తలుచుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి దుస్థితికి దుఃఖిస్తూ బతుకుతాడు డ్యాన్సర్ కూడా అంతే ఈ డ్యాన్స్ ఈజ్ అ ప్రాబ్లం డ్యాన్స్ ఒకటి ఫ్యాషన్ షో ఒకటి ఫ్యాషన్ గర్ల్స్ ఉంటారు వాళ్ళకు కూడా ఇంతే పదేళ్ళు కూడా పదేళ్ళు ఎక్కడండి పదేళ్ళు ఈజ్ అ లాంగ్ పీరియడ్ ఈ టెన్నిస్ ప్లేయర్స్ మహంంటే వాళ్ళు ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు ఉంటారు లాస్ట్ ఇయర్ గాడియో వస్తుంది ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ ఈరోజు ఏడాది ఎక్కడ అసలు క్వార్టర్ ఫైనల్స్ లో కూడా లేడు కాబట్టి సో డాల్ గోస్ హేవ్ అయర్ ఎనీవే సో బుద్ధియుక్త బాడీ బిల్డింగ్ కాదు చేయాల్సింది బుద్ధి బిల్డింగ్ చేసుకోవాలి బుద్ధిని బిల్డ్ చేయాలి బుద్ధిని బిల్డ్ చేయటం అంటే సమత్వ బుద్ధి కర్మయోగ బుద్ధి దాన్ని బిల్డ్ చేసుకుంటే కర్మఫలాన్ని పక్కన పెట్టడం చాలా తేలిక అటువంటి వాళ్ళు జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్యనామయం సో ఈ నిష్కామ కర్మయోగానికి శ్రీకృష్ణుడు చూపించే ఫలము ఇంకా మామూలు మామూలు ఫలమేం చెప్పడా ఇంకా అల్టిమేట్ ఫలమే సో సింహము కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టుగా చెప్తాడు అనామయం పదం నిరుపద్రవము ఉపద్రవరహితమైనటువంటి పదము మోక్ష పదాన్ని పొందుతాడు భాష్యం కర్మజం ఫలంక్ సంబంధ అంటే ఆ వాక్యం చూస్తే కర్మజం బుద్ధియుక్తనుకోండి వీడు ఏం చేస్తారంటే కర్మజం బుద్ధి ఈ కర్మజమ్మ అనే పదాన్ని తీసుకెళ్ళి బుద్ధిలోకి కలిపే ప్రయత్నం చేస్తుంది అలాంటి పొరపాటు చేయకు ఈ కర్మజముని ఫలంలో కలుపుకో అనర్థం ఇష్టానిష్టదేహప్రాప్తి కర్మజం ఫలం కర్మభ్యోజాతం ఏమిటండి కర్మల నుండి పట్టే పుట్టే ఫలం ఏమిటండి ఇష్ట అనిష్ట దేహప్రాప్తి మీకు ఇష్టమైన దేహము లభించుట మీరు కోరుకునే దేహం లభించటం అనిష్టమైన దేహము లభించుట కోరుకోని దేహం లభించటం అంటే సుఖ దుఃఖాలన్నమాట మీకు ఇష్టమైన దేహం లభిస్తే సుఖం అనిష్ట దేహం లభిస్తే దుఃఖం ఈ ఇష్టాన్ని ఇష్టదేహంలో లభించటం అన్నది జనరల్గా చెప్పారు వైదిక కర్మని మనస్సులో పెట్టుకుని చెప్పిన మాట మీరు పుణ్యకర్మ చేసుకుంటే మీకు స్వర్గానికి వెళ్తారు అంటే ఎలా వెళ్తారు స్వర్గానికి ఇక్కడి నుంచి ఏదైనా విమానం ఎక్కువ వెళ్తారా ఏమే ఈ దేహం ఇక్కడ చచ్చిపోతే కానీ అక్కడ వెళ్ళడం కుదరదు ఇక్కడ చచ్చిపోవాలి అక్కడ పుట్టాలి ఈ చావు ఆ పుట్టుకలు స్వర్గానికి వెళ్ళడం కుదరదు ఇదే అమెరికా వెళ్ళొచ్చినట్టు కాదు అమెరికా వెళ్ళి రావాలంటే ఈ దేహంతో వెళ్ళి రావచ్చు ఇక్కడ చచ్చిపోయి అక్కడ పుట్టక్కర్లేదు వాళ్ళు అదృ వేసా ఇవ్వలేదనుకోండి అంతే అవుతుంది అది కూడా కాబట్టి స్వర్గానికి వెళ్ళడము అదేదో వినడానికి బానే ఉంది కానీ ఇక్కడ చచ్చిపోవాలి అక్కడ పుట్టాలి జన్మ మరణం రెండు ఉంటాయి సో కాబట్టి ఇష్టదేహప్రాప్తి అంటే ఇక్కడ చచ్చిపోయి అక్కడ కొత్త దేహాన్ని సంపాదించాలి భోగ పొందాలి అనిష్ట దేహప్రాప్తి అంటే నరకానికి వెళ్ళడం అక్కడ కూడా యాతనా దేహాన్ని పొందుతాడు వ్యాతనాలను అనుభవించటం కోసం ఒక దేహాన్ని పొందుతాడు సో మళ్ళీ మనుష్య దేహం కూడా రావచ్చు వాటెవర్ సో ఇష్టదేహము లభించుటా అనిష్టదేహము లభించుట అని జనరల్గా చెప్పారు దాన్ని మీరు ఇదే ఇదే జన్మలో కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు ఎవడైనా ఆరోగ్యం కోరి ఏదైనా పూజాది చేసుకున్నాడు అనుకోండి వాడికి ఆరోగ్యం కుదుటబడింది అనుకోండి అది ఇష్టదేహ ప్రాప్తి దేహం ఇష్టదేహమేగా ఇప్పుడున్న దేహం నాకు ఇష్టం కాదు ఇంకో దేహం మైకెల్ జాక్సన్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈజ్ ఎ బ్లాక్ జెంట్లమన్ ఒకప్పుడు ఆయన ఫోటోగ్రాఫ్ చూసి ఇప్పుడు ఆయన ఫోటోగ్రాఫ్ చూస్తే ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ ఫ్యాంటసీ ఎలాగంటే హీ హీ ట్రైస్ టు లుక్ లైక్ ఎ వైట్ మ్యాన్ ఈజ్ ఎ బ్లాక్ డై ట్రైస్ టు లుక్ లైక్ ఎ వైట్ మ్యాన్ ఎంత దురదృష్టమో చూడండి సో దాని మీద ప్లాస్టిక్ సర్జరీలు ఇది అది కోట్ల రూపాయలు వెచ్చించి ఎంతైనా ఇంకా వాడు బ్లాక్ మలిష్ లాగే ఉంటాడు ఒక ఫ్యాంటసీనో బతుకుతూ ఉంటాడు రియాలిటీకి దానికి సంబంధమే ఉండదు చాలా విడ్డూరమైన స్థితి ఈ లాస్ వేగస్లో కసినోకి అటాచ్డ్గా ప్లాస్టిక్ సర్జరీ సెక్షన్ ఉంటుంది కెసినోకి అటాచ్డ్గా ఉంటుంది కెసినో అంటే ఈ జోధ గృహము దానికి అటాచ్డ్గా రంగు ఉంటాయి ఒక చాపల్ ఉంటుంది అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ చాపన్ లోకి పెళ్లి చేసుకోవచ్చు ఆ తర్వాత దాని పక్కనే ఒక విడాకులు ఇచ్చేటువంటి వ్యవస్థ ఉంది ఈ చేపల పక్కనే ఉంటుంది ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి నేను ఆశ్చర్యపోయినవి చూసి ఏదో ఇలా ఉంటాయి ఇంకో పక్కన ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసేటువంటి డాక్టర్స్ వాళ్ళు ఉంటారు డాక్టర్స్ ఉంటారు ఏం డాక్టర్స్ అండి ఆ కెసీనోలో జోదావుతూ ఉంటుంది వీళ్ళు ఇక్కడ వైద్యం వృత్తి ఏమిటి వైద్యం చేస్తారు వాళ్ళు అంటే నా ముక్కు బాగోలేదు నా చెవి బాగోలేదు అని ఈ బ్యూటీకి సంబంధించినటువంటి పిచ్చి మొగాలలోనూ ఉంటుంది ఆధారంలోనూ ఉంటుంది వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సర్జరీ అని చూస్తాం ప్లాస్టిక్ సర్జరీ ఈ మైకేల్ జాక్సన్ హీఈ్ ఎ లాస్ వేగాస్ బ్యాగ్ లాస్ట్ వేగాస్కి సమీపంలో ఆ కోస్ట్లో ఉంటాడు హీజ్ ఎ పర్సనల్ జెట్ ఆ జెట్లో అక్కడి నుంచి బయలుదేరి లాస్ వేగాస్ వస్తాడు లాస్ వేగాస్ నుంచి బయలుదేరి అయిపోతూ ఉంటాడు దిస్ ఈజ్ ఈస్ జాబ్ ఆ లాస్ వేగాస్ లో ఈ సర్జన్స్ దగ్గర కూర్చుని ఆ జట్ మార్చుకున్నాడు ఇష్టదేహప్రాప్తి ఇష్టదేహ ప్రాప్తి అంటే ఏదో చెప్పారు దీనికోసం మళ్ళీ పర్వలోకమే ఆ ఒక్కర్లా ఇహలోకంలో కూడా అది వర్కౌట్ కాలేదనుకోండి కొద్దిగా గొప్ప వర్కౌట్ అయింది ఇంకా కాలేదు దానికి ఎవరు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అదేదో నొప్పి పుడుతూ ఉంటుంది అదే సర్జరీ చేయించుకొస్తాడు ముక్కు పొడుగ్గా ఉంటే పొట్టి చేసుకొస్తాడు అది పో పెయిన్ వస్తూ ఉంటుంది అనిష్టదేహప్రాప్తి సో ఈ విధంగా ఈ కర్మఫలం అన్నది ఇహలోకంలో కూడా ఉండొచ్చు సో ఇటువంటి ఫలము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 ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి నువ్వు అప్లై చేయాలక్కర్లేదా అని బెంగలో పడ్డాడు అతను నా దగ్గరికి వచ్చి అతను ఒక ప్రశ్న అడిగాడు ఈ ట్రయాంగిల్స్ మంచిదా చెడ్డుదా అని అంటే నేను చెప్పాను ట్రయాంగిల్స్ మంచి కాదు చెడు కాదు అంటే అతను ట్రయాంగిల్స్ లేకపోవడం మాట ఏమిటండీ ట్రయాంగిల్స్ లేకపోవడం కూడా మంచి కాదు చెడు కాదు ఏం చెప్తారండి వాటి ఆన్సర్ కన్నీ డ్యూ టు అతనికి అంటే ఇంకా ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తుండగానే ఫలం గురించి ఆలోచిస్తుంది ఫలం గురించి ఎప్పుడైతే ఆలోచిస్తాడో భయం వేస్తుంది ఫలం వస్తుందో దాంతో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంకేం చేయగలుగుతాడు ఏం క్రియేటివిటీ వస్తుంది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒక క్రియేటివ్ గా చేయగలుగుతాడా కోనండి లోన్ ఏదో తిన్నా సంపాదించాడు అనుకోండి ఆ లోన్ సద్వినియోగం చేసి ఒక ప్రాజెక్ట్ని నిలబెట్టాలి కదా అక్కడ దానికి క్రియేటివిటీ ఉండాలి కదా వీడు అస్తమానం భవిష్యత్తు ఫలాన్ని తలుచుకుంటో చేతుల్లో ట్రయాంగిల్స్ ఉన్నాయనో గ్రహాలు ఉన్నాయనో అలాగే బెంగపెట్టుకుంటే వీడు ఎప్పుడు చేసాడు ఈ ప్రాజెక్ట్ని సో దేవస్థానం వాళ్ళు ప్రింట్ చేస్తారా చేయరా అని బెంగ పెట్టుకుని నేను పుస్తకం రాయడం మొదలు పెడితే నేనెప్పుడు వస్తాను వాళ్ళు చేస్తారో చేయరో చెప్పదాం యూ కెనాట్ గ్యారంటీ దేర్ ఇస్ నో గ్యారంటీ ది మే నాట్ డూ ఇట్ మనైతే నువ్వెందుకు చేస్తున్నావు నేను వాళ్ళు చేస్తారో చేయరో అసలు ఆలోచన చేయను ఎదుర్కొంటే శ్లోకం ఉంది అందమైన శ్లోకం దాని అర్థాన్ని భావన చేసి టైప్ చేయటం ఇంకా ఈశ్వరార్పణం వస్తుంది అక్కడికి ఆ శ్లోకానికి అనుకుంటున్నాయి ఆ తర్వాత ఓపుకుంటే ఇంకో శ్లోకం చేయటం ఇంకో పది శ్లోకాలు చేయటం ఓపిక లేదనుకోండి విశ్రాంతి తీసుకోవటం ఓపిక ఉన్నప్పుడు చేయచ్చు అలా చేస్తే మీరు చేయగలరు కానీ దేవస్థానం వాళ్ళని తలుచుకుంటూ మీరు మొదలు వర్క్ చేస్తే బెండ తప్పింకే ఉండదు వాళ్ళు ఏమో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు నాకేం తెలుస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఫలాన్ని గురించి ఆలోచిస్తే వాడు వర్తమానంలో కర్మని చేయలేడు సో కాబట్టి బుద్ధియుక్త అందాము బుద్ధియుక్తాహ సమత్వ బుద్ధియుక్తాహండి భవిష్యత్తులో ఫలం బాగుంటుందా బాగుండదా ఏమో బాగుంటుంది స్వీకరిద్దాము బాగులేదు అది స్వీకరిద్దాము అనేటువంటి ధోరణతోటి వర్క్ చేయటం ప్రారంభించారనుకోండి ఈశ్వరార్పణం ఫలం ఈశ్వరుడు ఏం ఉన్నది ఫలకో చూడదో భయ్య ఈశ్వరుడిది కదా ఫలం చెక్వ కర్మ ఫలదాదేవుడు ఈశ్వరుడు కదా మరి ఈశ్వరుడిచ్చి ఫలం గురించి నువ్వు మేమాంస చేస్తావేటి అలగడే పోటీ అయిస్తే కర్మజం ఫలం చెక్వ ఇసుకుని చూడదాం లీవిటేమో లెట్ ఈశ్వరా టేక్ కేర్ ఆఫ్ ఇట్ దెన్ అప్పుడేమవుతుంది నీ ఫోకస్ ఉంటా దేని మీద ఉంటుంది కర్మ ఉంటుంది ఫలం మరి ఫలం మాటేమిటి ఫలం మాటేమిటి ఫలం ఏదొస్తే అది స్వీకరిద్దాము అది బుద్ధియుక్త సమత్వ బుద్ధియుక్త హీయస్మాత్ ఇక్కడ పెట్టుకోకూడదు అస్మాత్ అది వాక్యం మొదట్లోనే పెట్టుకోవాలి కానీ శ్లోకంలో అక్కడ అక్కడ వచ్చింది బుద్ధియుక్త పక్కన హీ ఉందిగా నిజంగా ఎక్కడ ఉంటే అక్కడ వ్యాఖ్యానం హీ అనగా ఎందువల అర్థం ఫలం చరిత్యజ్య ఫలమును విడిచిపెట్టి ఫలమును విడిచిపెట్టడం ఫలం ఇంకా లేదు కదా ఎలా విడిచిపెడతాడు కర్మ ఉంది చేతిలో దీన్ని ఉంచుకోవడమో విడిచిపెట్టడమో దీనికి ఉంటుంది కానీ లేని ఫలానికి విడిచిపెట్టడం ఏమిటి ఫలం చెక్వ అంటే ఫల తృష్ణాం అర్థం ఫలాం గురించి ఫలాన్ని గురించి చింత చేయకురా దాన్ని విడిచిపెట్టు అంటే అర్థం ఏంటంటే దాన్ని భావన చేయడం మానేమనే విడిచిపెట్టడానికి వీడి చేతిలో ఉంటాయి కదా ఇప్పుడు పదిహేనో తారీఖున వీడి జీతం ఇంకా ఎన్ని రోజులు ఉందండి అంటాడు పొద్దునే డ్యూటీకి రాగానే అయ్యే జీతం లేదు ఏం లేదు జీతం మాట పక్కనే పెట్ట వచ్చి పనిచేయి అని అన్నప్పుడు జీతం పక్కన పెట్టడానికి ఉంటేదా పక్కన పెట్టడానికి అంటే దాని గురించి భావన చేయడం మానేమని అభిప్రాయం ఎందుకు భావన చేయకూడదు తప్పేముంది అంటే తప్పేం లేదు భావన చేస్తే చిత్రగుప్త అకౌంట్లో రాయడు వీడికి పాపం వచ్చిందని రాయడు అలాంటి ఇష్యూ కాదు జీతాన్ని భావన చేస్తే ఆ రోజు ఉదయం చేయాల్సిన డ్యూటీ వీడు ఫెయిల్ అయిపోతాడు చేయలేకపోతాడు ఉత్సాహంగా చేయలేకపోతాం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 ఏదో ఉద్యాయింపుగా జూన్ నెలలో వర్షాలు పడతాయి మొదటి వారంలోనే పడతాయి కొంచెం లేట్ అయితే అవుతుంది ఏమవుతుంది రెండో వారంలో పడతాయి అదే అవుతుంది ఇలా ఇలాగ ఉంటాయి ప్రొడిక్షన్స్ ఏదో కొంచెం ఉడికి బయట దూరంలో ఉంటాయి ఒకప్పుడు కొంచెం అన్కానీ ఆక్యురసీ కూడా మీకు కనపడచ్చు మన మెటీరియలాజికల్ ప్రొడిక్షన్ లాగే ఈ మెటీరియలాజికల్ ప్రొడిక్షన్ వాళ్ళు వాళ్ళు చాలా బిడ్డూరమైన మనుషులు అండి వాళ్ళు ఇంతవరకు దేనికి కమిట్ కారు అసలు ఈ మాన్సూన్ ఆలస్యం అవుతుందా టై టైం వస్తుందా వాళ్ళు ఏమన్నారంటే నేను ఫాలో అయ్యాను పది రోజుల క్రితం ఏమన్నారంటే ఇంటి టైం వస్తుందని చెప్పారు ముందు తర్వాత వన్ వీక్ ఆలస్యం అవుతుందని చెప్పారు అంటే ఎందుకు వన్ వీక్ అని చెప్పడం ఎందుకు త్రీ డేస్ అని చెప్పకూడదా అంటే వేసుకో కొంచెం కొంచెం హయ్యర్ సైడ్ వేసుకో బెటత్ ఏర్రాంది అదర్ సైడ్ ఏదో హయ్యర్ సైడ్ అది వన్ వీక్ వేసుకో వన్ వీక్ ఆలస్యం అవుతుంది తర్వాత చెప్పడం మూడు రోజుల కంటే ఎక్కువ ఆలస్యం కాకపోవచ్చు ఆ వన్ వీక్ ని మూడు రోజులు తగ్గించారు ఆఖరికి వీళ్ళు ఎప్పుడు వస్తుందో చెప్పడండి ఆంధ్రప్రదేశ్కి మాన్సూన్ ఏ తాగ వస్తుందో చెప్పడండి తీరా వాడు చెప్పేప్పటికి వాడు చెప్పక్క లేకుండా వీరికి తెలుస్తూనే ఉంటుంది ఎలా ఉంటుందంటే ఆకాశం వేకావృతమై ఉండును ఏ వీడు పరకాక్షణది ఆకాశం వేకావృతమై ఉండును అని టీవీలో చెప్పాలండి భయంగా చూస్తే అలాగే ఉంది ఇప్పుడు లేదు చెప్తున్నా ఇవాళ సార్ రేపు పొద్దున్నే ఆకాశం మేఘావృతమై ఉండేందుకు అవకాశం ఉంది ఇంకా బాధ అలా కాదు సార్ క్రెడిక్షన్ అంటే ఎలా ఉండాలంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నా వాడు ఏమంటాడంటే పొద్దున్నే చెప్తాడు ఈ మాట పొద్దున్నే ఎనిమిదింటికి చెప్తాడు ఏమని చెప్తాడు రాత్రి పదిన్నరకి ఐస్ ఫ్లీస్ బిగిన్ అవుతాయని చెప్తాడు ఐస్ అండ్ స్నో మళ్ళీ దానికి కేటగిరీ అలా రీసెంటే చిన్న చిన్న ఐస్ మొక్కలు స్నో మొక్కలు బిగినవుతాయని పదిన్నరకు అని చెప్తాడు నేను ఎన్నిసార్లు టెస్ట్ చేశానంటే పది ఇరవై ఐదుకి ట్రక్ గుర్తుకొచ్చి పడుకునే టైంలో అసలు లెట్ మీ సి అని బయటకు వస్తే ఏమి మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత బయటకు వస్తే ఇక్కడ అక్కడ ఐస్ ఫ్లర్ తీసుకొని ఎంత పర్ఫెక్ట్గా ప్రొడిక్ట్ చేస్తారంటే మన వాళ్ళు ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది అని సో సో లివ్ ఇన్ ది ప్రెసెంట్ ఫలం చెక్వ పరిత్యజ్య తర్వాత మనీషిణ జ్ఞానినో భూత్వా జ్ఞాని అంటే ఆత్మజ్ఞాన అభిప్రాయం కాదు వివేకినో భూత్వ ఇప్పుడు కూడా ఆరంభంలో వివేకము అదే పరిపక్వమైతే జ్ఞానము అది వరుస ఇప్పుడు మీరు చూసుకో ఇక్కడ సాధక స్టేజ్లో చెప్పారా లేకపోతే అల్టిమేట్ మహాత్ముడు జ్ఞాని గురించి చెప్పారా అని చూసుకోవాలి మీకు ఆ సందర్భం సాధకుడు స్టేజ్లో అంటే జ్ఞానినహ అంటే వివేక జ్ఞానినహ వివేకము గలవారు లేదంటే అల్టిమేట్ మహాత్ముడు మహాత్ముడి గురించే చెప్పారు అంటే జ్ఞానినహ అంటే ఆత్మ జ్ఞానము గలవారు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఆ జన్మ మరణ బంధం నుంచి విడు అంటున్నారు అంటే అర్థం ఏమిటి అల్టిమేట్ ఆత్మజ్ఞానిన అని అర్థం అందరి నుంచి మోక్షం వచ్చేస్తుంది సో అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందుతారు కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు మార్గం ఏమిటనమాట వర్తమానంలో జీవించటము నెంబర్ వన్ ధర్ స్వధర్మానుష్ఠానమే చేయటము అధర్మ పరిహారం చేసుకుంటూ స్వధర్మానుష్ఠానమే చేయటము అధర్మాన్ని పరిహరించాలి కామ్యకర్మల్ని కూడా పరిహరించాలి కామ్యకర్మలు జోలికి వెళ్ళకూడదు కామ్యకర్మల్ని పరిహరించటము అంటే అది చాలా పెద్ద గ్రోత్ అది ఆ గ్రోత్ ఇంక ఇలాంటి అలాంటి గ్రోత్ కాదు సో మనిషి ఎప్పుడు కూడా కామనా భయము కలిసి ఉంటాయి రెండింటినీ విడతీయటం కోత కామన్ ఉందంటే భయం ఉంటుంది సో ఆ కామ్యకర్మ పరిత్యాగం అంటే మీరు చేసినట్లయితే కామనని పక్కన పెడితే భయాన్ని కూడా పక్కన పెట్టినట్టు అవుతుంది రెండు కామన నుంచి భయం నుంచి మీరు ఎప్పుడైతే బయటపడిపోయారో మీ మనస్సు చాలా ప్రసన్నమైపోతుంది ప్రసన్నమైన మనస్సే ఆత్మ ఇంక వేరే ఏం లేదు కెరటాలు తగ్గితే అదే సముద్రం ప్రసన్నమైన మనస్సే ఆత్మ కాబట్టి ప్రసన్న చేత సోహ్యాసు బుద్ధి పర్యవతిష్టతే చెప్పామై ఇంకా రాలేదేమో ఇంకా రాలేదు వస్తుంది స్థిత ప్రజ్ఞణాల్లో వస్తుంది కాబట్టి మనస్సుకి ప్రసన్నత వచ్చేస్తే అదే మోక్షం జీవన్ముక్తి కాబట్టి ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఈ విధంగా ఆ కర్మయోగానుష్ఠానంతో జీవిస్తూ ఉంటే జన్మబంధ వినిర్ వాళ్ళు జ్ఞానులు అయిపోతారు ఆ జ్ఞాన ఫలం చెప్పేస్తున్నారు జన్మబంధ వినిర్ముక్త జన్మవ బంధ వినిర్ముక్త ఇది ఏ తత్పురుష అవుతుందండి తృతీయ తత్పురుషవుతుంది జన్మ తేనా ఉందిగా జన్మబంధేన వినిర్ముక్త జన్మబంధముచే విడిచిపెట్టబడిన వారై తృతీయపురుష జన్మయే బంధం అండి ఇంక వేరే బంధం ఏం లేదండి బంధం అంటే జన్మే బంధం పుట్టుకే బంధం ఎందుకంటే జన్మిస్తే మరణిస్తాడు జన్మ మరణం జన్మ మృత్యు మధ్యలో ఏముంటుంది జరా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన్ని దర్శ తర్వాత ఇంకోటి మధ్యలో కర్మలు చేస్తాడు ఈ కర్మలు మళ్ళీ జన్మని తీసుకొస్తాయి చక్కె నడుస్తూ ఉంటాం జన్మే బంధం ఏంటి వేరే బంధం ఏం లేదు కాబట్టి ఇంజేతనే ఎవడైనా జన్మించాడు అంటే ఏం పెద్ద విషయమేం కాదు యూ హూ పిటీ ద పూర్ గాయ్ పూర్ ఫెలో పాపం ఇప్పుడు ఇవాళ జన్మించాడు అనుకోండి టూ థౌజండ్ జన్మించాడు అనుకోండి డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతికాడు అనుకోండి కోరు టూ థౌజండ్ చూడాలన్నమాట ఈ లాలు ఎంతమంది వెళ్తారో ఎంతమంది వస్తారో సో ఈ ఈ పొలిటీషియన్స్ ఎలా ఉన్నారండి పొలిటీషియన్స్ ఎంత ఘాండంగా ఉన్నారంటే ఏమీ మీరు ప్రొడిక్ట్ చేయలేరు ఏమీ విశ్వాసం పెట్టడానికి లేకుండా అయిపోయింది ఆ పొలిటికల్ సిస్టమ్ కూడా హైలీ కరప్టెడ్ చదపురుగులు పట్టేసినటువంటి వుడ్డులాగా అది దాంట్లో ఏమీ వ్యవస్థ లేకుండా అటువంటి ఈ ప్రపంచంలో వీడి పిచ్చి వీడి పూర్గా ఇప్పుడు పుట్టాడు వీడు ఇంకా ఎనభై ఏళ్ళు బతకాలి మనకి ఇంకో పది నెలకో పదిహేను మనకి విముక్తి వచ్చేస్తుంది వీడికి ఎక్కడికి వచ్చాను విముక్తి రోజు యొక్క పిటిదిగా జన్మబంధం వినిర్ముక్త సో ఆన్ ది అదర్ హ్యాండ్ వాడు కనుక కర్మయోగాన్ని స్వీకరించినట్లయితే ఆ బంధం చచ్చిపోయేదాకా అక్కర్లా ఇంకా మళ్ళీ జన్మే ఉండదు జీవించి ఉండగానే ముక్తుడైపోతాడు జన్మబంధం వినిర్ముక్త సంత పదం పరమం విష్ణుర్మోక్షాధ్యం గచ్చంతి సో ఇక్కడ శ్లోకంలో పదము గచ్చంతి అని ఉంటుంది పరమ పదమును పొందును ఈ పరమ పదము అనే మాట విన్నారా పరమ పద సోపాన పదము సో పరమ పదము అంటే సర్వోత్తమైన గతి ఫలమును పొందాలి సర్వోత్తమైన ఫలమే మోక్షం ఆ మోక్షానికి అర్థం ఏంటంటే పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు ఆ సర్వవ వ్యాపకుడైన పరమేశ్వరునితో విలీనమైపోవటం వి బికమ్ వన్ విత్ ద హోల్ ఎవరి సోల్ ఈస్ పొటెన్షియల్లీ డివైన్ నీవు ఆ పరమేశ్వరునితోటి మమేకమైపోయేటువంటి అర్హత నీకున్నది నీ స్వరూపం అదే గనుక ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ మేనిఫెస్టింగ్ దిట్ కాబట్టి అది ఆ పని చేసేస్తే దానికే మోక్షం అనిపారు అంచేతనే ఈ మోక్షాన్ని శంకరులు శంకర భాష్యంలో సర్వత్రా కూడా విష్ణోహ పదం అని వర్ణిస్తారు ఆ మోక్షానికి పదం అని పేరు ఎటువంటి పదం అది విష్ణోహ పదం శివస్య పదం అని అన్నారు ఆయన విష్ణోహ పదం అని అంటారు ఎందుకంటే ఆయన దృష్టిలో శివస్య పదం వేరు విష్ణోహ పదం వేరు అలాగేం కాదు ఆ భేద బుద్ధి ఉండాలి ఉన్నప్పుడే వాడు అలా సో చచ్చి వాడు చాలా పుణ్యాత్ముడు చచ్చిపోయి కైలాసానికి వెళ్ళేయండి అంటారు అదే పక్కన ఇంకొకటి విన్నాడని అడుకోండి వాడు పుణ్యాత్ముడు ఎలా అవుతాడు కైలాసానికి వెళ్తే పుణ్యాత్ముడు ఎలా అవుతాడు అలా కదా అనాల్సిందే వాడు నిజంగా పుణ్యాత్ముడైతే చచ్చిపోయి వైకుంఠానికి వెళ్ళాడు అనాలి అని మనకి ఏమైపోయిందంటే మన సమాజంలో విష్ణు శివుడు వైకుంఠం కైలాసం ఆ రకంగా ఆలోచించడానికి మనం బాగా అలవాటు పడిపోయాం తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అలవాటు అలవాటు పడ్డట్టుగా పడిపోయాం దాంతో అయితే ఇదేనా అవ్వాలి అయితే అదేనా అవ్వాలి కానీ ఇట్ కెనాట్ బి వన్ అనేటువంటి ఒక ధోరణ వచ్చేసింది కానీ శంకరుడు భాష్యం రాసినట్టికి శ్రీకృష్ణుడి గీతను బోధించినట్టికి ఈ గోళ ఏమీ లేదు అది దాంట్లో ఉండే ట్రిక్ విష్ణు అంటే సర్వవ్యాపిన పరమేశ్వరస్యా అని అర్థం మిస్టర్ విష్ణు అని అర్థం వైకుంఠంలో ఒక ఉంటాడు ఆయనని కాదర్థం సో సర్వవ్యాపకుడు ఎక్కడైనా ఇదే మాట అంటారా ఆ విష్ణో అనే మాట మీకు శ్లోకంలో ఉండదు భాష్యకారులు పెడతారు దాన్ని సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని యొక్క స్వరూపమును పదం అంటే స్వరూపమును వీడు పొందుతాడు దీనికే మోక్షము పేరు మోక్షాక్ష్యం ఇది మోక్ష శాస్త్రం కదా మోక్షాన్ని బోధించేటువంటి శాస్త్రము కనుక ఆ మోక్ష పదంతో దీన్నే వ్యవహరిస్తారు కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే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 చాలా ఇంత కష్టపడితే అంత ఫలం వస్తుందని మీరు అనుకోకూడదు ఇంత కష్టపడితే ఇంతే ఫలం రావచ్చు చూడ్డానికి మీరు పడుతున్న పేద కష్టం ఇంతేనా అనిపించినా అంత ఫలం రావచ్చు ఇప్పుడు ఊక బొక్కాడు అనుకోండి ఎంత న్యూట్రిషన్ వస్తుంది బస్తాడు ఊక బొక్కినా ఏ న్యూట్రిషన్ రాదు అదే మంచి నే ఆస్ట్రోనాట్స్కి ఫుడ్ ఒక ట్యాబ్లెట్ లాగా ఒక బిస్కెట్ సైజులో ఉంటుంది ఫుడ్ అది మింగేస్తే ఇరవై నాలుగు కావాల్సిన న్యూట్రిషన్ అంతా దాంట్లో ఉంటుంది కాబట్టి సూక్ష్మంగా ఉండాలి కర్మాన్నది స్థూలంగా ఉంటుంది ఉపాసన సూక్ష్మంగా ఉంటుంది జ్ఞానము సూక్ష్మతమంగా ఉంటుంది కాబట్టి జ్ఞానము వల్ల లభించే ఫలంలో కర్మ కర్మల ఫలము ఉపాసనల ఫలము కూడా ఇంక్లూడ్ అయిపోతుంది చూశారు కదా మీరు ఎలాగా సర్వత సంక్లతోదకే అలాగే ఇంక్లూడ్ అయిపోతుంది సో యావాన్ యవాన్ ఉదపానే సర్వత సంప్రృతోదకే తవాన్ సర్వేషేదేశు బ్రాహ్మణస్సు విజయం కాబట్టి జ్ఞానము యొక్క ఫలంలో కర్మల ఫలాలు ఉపాసనల ఫలాలు అన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి అది అది సమాచారం సో ఇప్పుడు దీనికి దృష్టాంతం ఎలాగంటే డైస్ ఉంటుంది ఈ వేదంలో చెప్పారు దృష్టాంతం డైస్ ఉంటుంది డైస్ వేసినప్పుడు పాచిక అంత రక్షము ఈ పాచిక అనే పదం తెలుగు పదం ఉంటుంది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 కాబట్టి దానికి మూడు పాయింట్లు వస్తాయి రెండు కాదు మూడు మూడు చొక్కలు పడితే ఎన్ని పాయింట్లు వస్తాయి ఆరు పాయింట్లు వస్తాయి నాలుగు పడితే పది పాయింట్లు వస్తాయి అలాంటిది జ్ఞానం నాలుగు చొక్కలు జ్ఞానాన్ని మీరు పట్టుకుంటే ఉపాసన కర్మ ఈ ఫలాలన్నీ దాంట్లో ఉంటాయి ఇంక్లూడెడ్ కేవలం జ్ఞానం వస్తుంది కర్మది రాదు అలా అనుకోకూడదు కర్మ ఫలం కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిపోతుంది అలాగా అనామయం సర్వోపద్రవరహితమిర్థహ సో ఆమయము అంటే ఉపద్రవం ఈ మోక్షం అంటే ఇంకా దాంట్లో ఉపద్రవాలే ఉండవు నిన్న చెప్పాను మీకు ఉపద్రవాలు ఎలా ఉంటాయో మంత్రి పదవి స్వర్గ పదవి ఇంద్ర ఇంద్ర పదవి ఇంద్ర పదవి ఎలాంటిదంటే ఇంద్రుడి అంటే స్వర్గానికి వెళ్లడం కాదండి స్వర్గాధిపతి వాడు స్వర్గానికి అధీశ్వరుడు ఎవడైనా ఎక్కడైనా తపస్సు చేస్తుంటే వాడు ఉలిక్కి పడతాడని మనం కథ వింటాం అంటే వీడు తపస్సు చేస్తే వాడికి ఏం కష్టం అంటే ఒకే కాలంలో రెండు ఇంద్రులు ఉండరు ఒకడే ఇంద్రులు ఉంటాడు సో కాబట్టి వీడు తపస్సు కనుక గట్టిగా చేసేసి వాడు చేసిన పుణ్యాన్ని మించిపోతే వాడు దిగిపోతాడు వీడు వచ్చేస్తాడు అధికారంలో అందుగురించి ఎవడైనా తపస్సు చేసుకుంటే వాడు ఉరిక్కి అందు గురించి కాబట్టి అంటే వాడి పదవి కూడా ఉపద్రవం లేని పదవి కాదు మోక్షము ఇంకా దాంట్లో ఉపద్రవం లేదు సర్వాత్మ భావంలో ఉంటాడు ఇంతవరకు ఆ బుద్ధి శబ్దానికి ఒక రకంగా అర్థం చెప్పారు ఇప్పుడు మీకు ఆ బుద్ధి శబ్దానికి మీకు నేను రెండు రకాల అర్థం చెప్పుకోవచ్చు అని చెప్పాను ఒకటి సాధనలో ఉండి కర్మయోగ భావనతో కర్మానుష్ఠానం చేసుకుంటున్నవాడు వాడు మార్గంలో ఉన్నాడు సాధకుడు రెండవ వాడు ఈ సాధనయే పరిపక్వమై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 పర్వత సంప్లతో అంటే శంకరులు చాలా పరిష్కృతంగా నిరూపిస్తారు ఏది కూడా అలా ఇమాజినేషన్ కు విధులు పెట్టారు ఇక్కడ శ్లోకాల్లో బుద్ధి శబ్దాన్ని ప్రయోగించారు ఎక్కడి నుంచి ప్రయోగించారంటే బుద్ధియో దూరే నహ్యవరం కర్మ ఆ తర్వాత ప్రారంభమైంది బుద్ధి శబ్దం ఏమనుంది బుద్ధియోగా ధనంజయ అని బుద్ధి ఉన్నది బుద్ధౌ శరణమన్విచ్ఛ అని బుద్ధి వచ్చింది మళ్ళీ బుద్ధియుక్తో జాతీహ మళ్ళీ బుద్ధి సో తర్వాత మళ్ళీ కర్మజం బుద్ధియుక్తాహి నాలుగు బుద్ధులు వచ్చాయి ఇవన్నీ రిలేటెడ్ బుద్ధులే ఒక శ్లోకం తర్వాత ఇప్పుడు ఈ బుద్ధికి అర్థం ఏమిటి అంటే నువ్వు కామ్యకర్మల్ని విడిచిపెట్టు తప్పు పన్నులు ఎలాగో మానేస్తాడు ఆధర్మం విడిచిపెట్టు కామ్యకర్మల్ని విడిచిపెట్టు నిత్యకర్మల్ని చేసుకో సమత్వ బుద్ధితో చేసుకుంటూ ఉండు అప్పుడు నీకేమొస్తుంది అల్టిమేట్గా అంతఃకరణ శుద్ధి అయి ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతావు అవునండి ఆ రకంగా చెప్పాం బుద్ధి శబ్దానికి అర్థం ఇంతవరకు అంటే ఎలా చెప్పినాం అనమాట సాధన స్థాయిలో ఉండే బుద్ధి అని అర్థం చెప్పండి అంతేనా ఇప్పుడు అథవా ఆ సాధనే పరిపక్వం అయితే వచ్చేటువంటి ఆత్మ జ్ఞానము మోన అర్థం చెప్పండి అక్కడి నుంచి కూడా ఇక్కడ వరకు అలా చెప్పు ఏం పర్వాలి చెప్పచ్చు ఎందుకంటే పరీక్షలకు బాగా చదువుతున్నావా చదువుతున్నావు ఒక నెల రోజుల తర్వాత ఏమిటవుతుంది వాడు ఫస్ట్ క్లాస్లో ఉంటాడు ఫస్ట్ క్లాస్ ప్యాస్ అయి ఉంటాడు అంతే కదా ఏమైనా రిజల్ట్స్ వచ్చాయి కదా వాటి ఏంటంటే ఫస్ట్ క్లాస్ వచ్చింది అంతే విశ్వలే మ్యాటర్ ఆఫ్ టైం కాబట్టి బుద్ధి అంటే సమత్వ బుద్ధితో స్వధర్మానుష్ఠానం చేసుకుంటూ ఉంటే కొంతకాలం అయినప్పటికీ అవుతుంది ఆత్మజ్ఞానం జరుగుతుంది విశ్వమే మ్యాటర్ ఆఫ్ టైం కాబట్టి ఇంతవరకు మనం ఎలా చెప్పాము స్వధర్మానుష్ఠానంతో సమత్వ బుద్ధితో సాధన చేస్తున్నాడు అన్నట్టుగా చెప్పాం ఇప్పుడు సాధన చేసేసి పరిపక్వైపోయి ఆత్మజ్ఞానం పొందేశాడు అన్నట్టుగా చెప్పండి పర్వాలేదు సో అథవా బుద్ధి యోగా ధనం చేయాలని మొదలు పెట్టి ఆ బుద్ధి శబ్దానికి అర్థం ఏం చెప్తారంటే పరమార్థ దర్శన లక్షణ పరమార్థ దర్శన రూపమైన బుద్ధి అనే అర్థం చెప్పండి పరమార్థ దర్శనము అంటే అహం బ్రహ్మాస్మి ఆ బ్రహ్మాత్మ సాక్షాత్కారమును పొందిన బుద్ధి నేను ఫలానా వ్యక్తిని అనేటువంటి పరిచ్ఛిన్న వ్యక్తిత్వ భావన తొలగిపోయి వాడు సర్వాత్మభావంలో ఉంటాడు సర్వాత్మభావం కొత్తగా దిగుమతి చేయనక్కర్లా పరిచ్ఛిన్న వ్యక్తిత్వ భావనను నిరాకరణ చేసిస్తే చాలు ఇంకా సర్వాత్మభావానికి వేరే నిరాఖర్లేదు కాబట్టి నభూమిర్ నతోయం అని ఇలాగ దశశ్లోకిలో నేను ఈ పంచభూతాలు ఏది కాదు ఇది కాదు అది కాదు ఇంకా ఇంక కాకపోతే నువ్వు ఒకటి చిదానందరూప శివోహం శివోహం ఓ కేవలం అవశిష్ట ఇవేమీ నేను కాదు నేను కేవలహ వన్ వితౌట్ ది సెకండ్ బ్రహ్మాత్మను వై సో అవశిష్ట బికాస్ దట్ ఐ లోన్ రిమైన్స్ మా దగ్గర మా దగ్గర కావలసినంత గోల్డ్ ఉందండి అలాగా నేను నెక్లెస్లు ఏమైనా ఉన్నా అదే నెక్లెస్లు కావు కొని కంకణాలా కావు కొని ఏమైనా ఫారన్ ఆర్నమెంట్స్ కావు మరి ఏదైనా ఇంకేదైనా ఆర్నమెంట్స్ కావు అంటే అసలు ఆర్నమెంటే కదా కాదు ఇంకేమి ఉంటుందంటారా ప్యూర్ గోల్డ్ ఉంటుంది దట్ ఫాలోస్ ఆటోమేటికలీ ఇట్ నీడ్ నాట్ బి టోల్డ్ ఇన్ సో మెనీ వర్డ్స్ ఇట్ కెన్ బి టోల్డ్ ఆల్సో కాబట్టి సో పదమార్థ దర్శన లక్షణ ఇవ బుద్ధి తాను పూర్ణ ఆత్మస్వరూపుడను అనే బుద్ధి పూర్ణ ఆత్మస్వరూపుడులో అనే బుద్ధి అదేదో చాలా విడ్డూరంగా ఎక్కడి నుంచో ఫ్లాష్ లాగా వస్తుందని మీరు అనుకోద్దు ఫ్లాష్ లాగా వస్తే రావచ్చు వేరే సంగతి ఆ బుద్ధి మీకు ఉన్నది మీలో అప్పుడప్పుడు ఆ బుద్ధి ప్రకటన అవుతుంది ఎప్పుడు ప్రకటమవుతుందంటే మీరు మహానందాన్ని అనుభవించినటువంటి క్షణాలు ఇవ్వకుండా ఉంటాయి ఉల్లాసంగా అన్ని కేర్ ఫ్రీ అంటారు అన్ని చింతలని విడిచిపెట్టేసి ఒక జోక్ వేసినప్పుడు ఉల్లాసంగా విరగబడి నవ్వేరనుకోండి అవ్వండి ఆ నవ్విన క్షణం ఎంతసేపు ఉంటుంది పది సెకండ్లు ఉంటుంది పది సెకండ్లు కూడా ఉండకపోవచ్చు ఐదు సెకండ్లు ఉంటుంది దాని ముందు వీడు ఒక పరిచ్ఛన్న వ్యక్తి అనేక చింతలు గలవాడు దాని తర్వాత అనేక చింతలు గల పరిచ్ఛిన్న వ్యక్తి ఆ మధ్యలో ఏమిటి ఆ మధ్యలో హీఈ్ నాట్ ఏ పర్సన్ ఈవెన్ కేర్ ఫ్రీ అని మాత్రమే కాదు అసలు పెర్సనే కాదు పెర్సన్ ఉంటే కేర్ ఫ్రీ అనే ప్రసక్తే లేదు పెర్సన్ంటే కేర్స్ అన్ని వచ్చేస్తాయి ఆ మధ్యలో వీడు ఈజ్ వన్ విత్ దట్ బ్రహ్మన్ కాబట్టి ఆ పరమార్థ దర్శన లక్షణ బుద్ధి అది మీతో ఉంది ఇప్పుడు సో ఇన్ ఫ్యాక్ట్ ఎలా చెప్పచ్చు అంటే ఎక్స్పీరియన్షియల్లీ యు హ్యావ్ ఎవ్రీథింగ్ ఆ పరబ్రహ్మ జ్ఞానము మీకుంది కానీ అలా ఫ్లాష్లా వచ్చిపోతుందంట ఎందుకన్నా అలా ఫ్లాష్లా వచ్చిపోయింది అమావాస్య రాత్రిలో మెరుపొచ్చినట్టు పోతుంది మెరుపొచ్చింది పోయింది తర్వాత ఏం మిగిలింది చీకటింది మనం అలాంటి జీవితం జీవిస్తూ ఉంటాం అమావాస్య చీకటి వంటి జీవితంలో ఉంటాం నేను ఫలానా వ్యక్తిని నాకు ఫలానా కామనలు ఉన్నాయి ఫలానా భయాలు ఉన్నాయి ఇదంటా సత్యం వీడు ఈ కామనలు ఉన్నాయి భయాలు ఉన్నాయి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 కానీ చేతితో కొంచెం ఇలా తొలగించారనుకోండి ఏమవుతుంది తక్కువనే స్వచ్ఛమైన నీళ్లు కనపడతాయి నీళ్లు కనబడతాయి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కనపడుతుంది మళ్ళీ మీరు చేయి తీసేస్తే ఏదో నాచకత్వం మన పరిస్థితి అలా ఉంటుంది కాబట్టి అటువంటి పరమార్థ దర్శన లక్షణాబుద్ధి అది బుద్ధి అంటే జ్ఞానం ఎటువంటి బుద్ధి అంటే సర్వత సంప్లతోదక స్థానియ అంటే బ్రహ్మానందమును తన ఎందు ఇముడ్చుకుని ఉన్న జ్ఞానము అంతే కదా సర్వత సంప్రతోదక స్థానియ అంటే అర్థం అది మనం చూసాం తర్వాత ఇది ఎలా వచ్చింది కర్మయోగజ సత్వశుద్ధి ఈ బుద్ధి ఎలా వచ్చిందండి బ్రహ్మాత్మ బుద్ధి ఈ అల్టిమేట్ జ్ఞానము బుద్ధి అంటే జ్ఞానం ఇది ఎలా వచ్చింది కర్మయోగ జి కర్మయోగానుష్ఠానం చేసుకుంటే జ పుట్టింది ఏమిటి పుట్టింది సత్వశుద్ధి అంతఃకరణ శుద్ధి పుట్టింది ఎప్పుడైతే అంతఃకరణము శుద్ధమైనదో దాని నుంచి ఏం పుట్టింది ఆత్మజ్ఞానం పుట్టింది అంటే సాధ్యమైపోయింది అనమాట అల్టిమేట్ గోల్లోకి వచ్చేసాం ఇంతవరకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాం బుద్ధి శబ్దాన్ని సాధన రూపంగా ఎక్స్ప్లెయిన్ చేశాం ఇప్పుడు సాధ్య రూపంగా ఎక్స్ప్లెయిన్ చేశాం సాక్షాత్ సుకృత దుష్కృత ప్రేతు అవును ఈ బుద్ధి శబ్దానికి ఆత్మజ్ఞానానికి దారి తీసే సమత్వ బుద్ధి అని కాకుండా ఆత్మజ్ఞానమే అని అర్థం చెప్పేసారే అలా చెప్పడానికి ఏమన్నా హేతు ఉందా ఉంది దేవిటా హేతు అంటే సుకృత దుష్కృతములను రెండింటినీ కూడా ఇది త్రోసిపుచ్చుతుంది అని చెప్పారుగా ఓ వాక్యంలోను ఏమని చెప్పారు ఉభే సుకృత దుష్కృతే పుణ్యపాపములను రెండింటినీ కూడా త్రోసిపుచ్చుతుంది అని చెప్పారు కదా అది హేతు పుణ్యపాపములను రెండింటినీ త్రోసిపుచ్చింది అంటే వాడు దేవుడు అయిపోయాడనమాట భగవంతుడు అయిపోయాడనమాట వ్యక్తిగా ఉన్నంత కాలం